గణపతి ఉపమశ్రమస్తేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆపశ్రంశీరసాదనం శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యమ్యమాచార్యప గురు పరంపరా ఓం మే విష్ణుయామదేవాద్ర పశ్యే మాక్షత్ర స్థిరైరంగేస్తువాయు సోహి నిశేమ చేత వాయుస్తి ఇంద్రో బుద్ధశ్రవాస్తిన పూషా విష్వేరా స్వస్తిస్ అష్ట స్వస్తి నోగహస్తర్దా ఓం శాంతి శాంతి శాంతి సంవృత్యా జాయతే శాశ్వతనాస్తిన వై సద్భావం సర్వ ే నాస్తివై సో సర్వం సంవృత్యా జాగతే అజ్ఞాన అజ్ఞానం యొక్క ఆవరణ కప్పివేసినట్టు ఇప్పుడు పచ్చకానట్లో వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనుక అదేవిధంగా అజ్ఞానం ఎప్పుడైతే మన చూపును కప్పివేస్తుందో అజ్ఞాన దృష్టితోటి మనం చూసినప్పుడు అన్నీ పుడుతున్నాయి ఎగ్గితున్నాయి ఈ పుట్టడానికి ముందు అది గిట్టిన తర్వాత అది హేతు ఫల ఆవేశము ఈ మొత్తం సంసారంతో కూడా సాగిపోతూ ఉంటుంది ఆత్మతత్వ దృష్ట్యా ఆత్మతత్వం యొక్క దృష్ట్యా కర్మ అనేది కర్మ కదా కర్మ నుంచి దేహం పుట్టింది కర్మ హేతువు దేహము ఫలము అని కదా ఆత్మతత్వం యొక్క దృష్టితో చూసినట్లయితే కర్మ అనేది స్వప్నంలో కర్మ వంటిది నేను స్వప్నంలో కర్మ చేస్తాను స్వప్నంలో యజ్ఞం చేశారనుకోండి నిద్ర లేచయిన తర్వాత ఆ యజ్ఞ పుణ్య యజ్ఞ ఫలాన్ని నేను యజ్ఞం చేశాను పుణ్యం చేశాను స్వర్గానికి పోతానని అనుకుంటారా అనుకో అలాగే స్వప్నంలో అప్పుడప్పుడు తప్పు పనులు ఏవో అంటే డే టైంలో చేయటానికి మొహమాట తప్పు పనులు స్వప్నంలో మానవ స్వభావం ఏముంది స్వప్నంలో ఏమో స్వప్నంలో ఎవరి మీద రాయిస్ కొట్టడమో ఏదో వెళ్ళి క్షమాపణ చెప్తాడు ఆ వ్యక్తికి ఏమో స్వప్నంలో కర్మ ఎలాంటిదో ఆత్మతత్వ దృష్ట్యా జాగ్రత్త వ్యవస్థలో కర్మ కూడా అట్టిది కాబట్టి హేతు ఫల ఎంత కూడా నిత్యమే తర్వాత స్వప్న ఫలము దేహము కదా స్వప్నంలో దేహం ఉంటుంది స్వప్న దేహం ఎట్టిదియో జాగ్రత్త దేహము కూడా అట్టిది మాత్రమే కాబట్టి ఈ హేతుఫల భావము సినిమాలో హేతుఫల భావము అంటే ఏమాత్రము వాస్తవికత లేదు తర్వాత యావద్ేతుఫలావేశావద్ హేతుఫలోదయ అని అంటే ఎంతవరకైతే మీరు కర్మ సంబంధాన్ని కలిగి ఉంటారో అజ్ఞానం చేత అంతవరకు సుఖ దుఃఖ సంబంధం తప్పదు అజ్ఞానం చేతనే కర్మ సంబంధం వచ్చింది చేతనే సంసారహ అంటే కర్తృత్వ భోక్తృత్వ లక్షణ మీరు కర్మ సంబంధాన్ని పెట్టుకుంటారండి హేతుఫల అధినవేశంతో చేత హేతుఫలముల ఎందలే ఆగ్రహం చేత కర్మ సంబంధాన్ని పెట్టుకుంటారు ఎలాగా నేను కర్తను అనే దృష్టితో కర్మ సంబంధాన్ని పెట్టుకుంటాను ఎంతో చిత్రాలు చెప్పుకుంటారా కర్మకి ఫలంతో సంబంధం ఎప్పుడు ఉండదు ఇప్పుడు యజ్ఞం చేశారనుకోండి యజ్ఞానికి ఫలం ఏమైతే స్వర్గం ఈ యజ్ఞానికి ఇక్కడ ఉన్నది యజ్ఞానికి అక్కడ ఉన్న స్వర్గానికి ఏమీ సంబంధం ఉండదు కర్మ అలా చేస్తూనే నశించిపోతుంది కర్మ అది కాలంలో ఓ కాలంలో పుట్టింది ఇంకో కాలంలో పోతుంది ఇప్పుడు మీరు యజ్ఞం చేశారు కొన్ని యజ్ఞం చేస్తే స్వర్గం వచ్చింది ఈ యజ్ఞమయనే కర్మ చేయడం పూర్తయితే యజ్ఞం కూడా అయిపోయిందంటే అప్పటికి అప్పటికప్పుడు అయిపోయింది ఈ యజ్ఞమనే కర్మ దానికి అక్కడ ఎప్పుడో వీడు మరణించబోయే స్వర్గానికి ఏమి సంబంధం లేదు వీడు స్వర్గానికి పోతాడు భోగాలను భరించడానికి ఆ యజ్ఞమనే కర్మ వీడితో పాటు అక్కడికి రాదు కాబట్టి కర్మ ఫలంతో ఎప్పుడూ అతుక్కోదు కర్మ వీడికే అతుక్కుంటుంది కర్తృత్వ రూపంగా కర్మ ఫలానికి కర్మతకి సంబంధం లేదు కర్మకు ఉన్న సంబంధం అన్న వీడితోటే ఏ రకంగానూ నేను కర్త అదే సంసారం కాబట్టి చాలామంది ఏమైనా ఉంటారంటే కర్మ కర్మఫలం ఉండాలి కర్మకి కర్మఫలానికి సంబంధం లేదు అంటే కర్మ కర్మఫలాన్ని కలిగించింది అది వేరే సంగతి కర్మ వెళ్ళి కర్మఫలంతో కలు కలవదు కర్మ వచ్చి వీడితోటే కలుస్తుంది వీడి హృదయంలో కర్తృత్వ రూపంగా మిగిలిపోతుంది సో కర్తృ కర్మఫల కర్మ సంబంధం ఉన్నంత వరకు సుఖదుఖ సంబంధం కూడా ఉండిపోతుంది ఆ విధంగానే వీడు అజ్ఞానం చేత జీవుడుగా మిగిలిపోతాడు ఆత్మ వాస్తవ స్వరూపము బ్రహ్మ ఆత్మ ఎందు జీవ కానీ అజ్ఞానము చేత జీవభ్రాంతిలో వీడు ఉంటాడు నేను జీవుడను అనే భ్రాంతిలో బతుకుతూ నేను గమనించింది మరి నా చూపులో తక్కువ ఉండొచ్చు నేను గమనించింది ఏమిటంటే వేదాంతం స్వరూపముకి వస్తాను విద్యార్థులు వేదాంతంగా రూపంలో వస్తారు వీళ్ళు వేదాంత పాఠం చెప్తూ ఉన్న కొంతమంది వేదాంత పాఠం చెప్తూ ఉంటారు ఏదో తత్వం కూడా ఆత్మ కూడా ఏవో వేద పాఠాలు చెప్తూ ఉంటారు భాష్యాలేవి చెప్పడం వేరే చూడాలని వీటితోటి ఏదో శ్లోకం చూడడం అక్కడ ఉన్నది ఏం చెప్పినా చెప్పకపోయినా ఏదో చెప్పచ్చు భాష్యం ఏం చెప్తారు నుంచి అది వేరే చూడాలని పాఠాలు చెప్తూ మీకు ఎక్కడ పెడితే అక్కడ ఇటువంటి వాతావరణం కనపడుతుంది విదూరం ఆ పాఠం చదివేవాళ్ళు పాఠం చెప్పేవాళ్ళు కూడా జీవభావంలోనే ఉంటారు కర్మ సిద్ధాంతం అనుకుంటారు వేదాంతం అంటే కర్మ సిద్ధాంతం అది ఆఖరికి వేదాంతం అంటే ఏమిటి కర్మ కర్మఫలము అక్కడ తేలుతుంది వేదాంతం లేదంటేవో కొన్ని ఐడియాస్ కాబట్టి నేను జీవుణ్ణి వేదాంతం చదువుకుంటున్నాను అంటే అది వేదాంతం యొక్క బోధకే విరుద్ధమై కనుక ఈ జీవభావమును మీరు పూర్తిగా కూడా పూర్తిగా విస్తే విడిచిపెట్టాల్సి ఉంది జీవభావము భాంతి నేను జీవుడను వేదాంతం చదువుకుంటున్నాను నాకు మోక్షం వస్తుంది అంటే వాడికి ఎన్నడూ రాదా మోక్షం ఎందుకంటే జీవుడుగానే మిగిలిపోతాడు వేదాంతం చదువుకునే జీవుడిగా మిగిలిపోతాడు చాలామంది అలాగే ఉండిపోతారు వేదాంతం చదువుకుంటూ ఉండే జీవుడుగా ఉండిపోతారు ఎంత దురదృష్టమవుతుందండి కాబట్టి అంచేతనే భాష్యక భాష్యాలోకి చదవకపోతే వాళ్ళగే ఉంటుంది భాష్యకారులు తాగడా వేసి చూపించినట్టుగా మీకు ఆ తత్వాన్ని ఘోషించినప్పుడు ఇటువంటి మిస్టేక్స్ అన్నీ షేక్ అయ్యి అవతలిపోతాయి అలా కాకుండా శ్లోకాలు చదివేసి మాకు అనుకుంటే వాళ్ళు సో ఎనివే నేను జీవులను అనేది భ్రాంతి మనిషి తన ఎందు నాలుగు రకముల అధ్యారోపణం చేసి కూర్చుంటాడు అదేమంటే నేను పాపిని నేను పుణ్యాత్ముడని ఇది కర్తృత్వాధ్యాపకం నేను సుఖిని నేను దుఃఖిని ఇది భోక్తృత్వ అధ్యాపకం ఇదే జీవభావము ఇదియే పెద్ద భ్రాంతి సమృత్యా జాయతే సర్వం ఇప్పుడు మనకి పోవాల్సిందేమిటి నేను జీవుడను అనే అభిమానం పోవాలి నేను జీవుడను బుద్ధుడను పాపిని పుణ్యాత్ముడను సుఖిని దుఃఖిని అనే అభిమానం పోవాలి అంతేగాని అభిమానాన్ని నిలబెట్టుకోకూడదు సో ఆ అభిమానం పోతే నేను ఆకాశం వంటి జ్ఞానస్వరూపుడను అని తెలుసుకుంటే నీకు అసలు బంధనలేనే లేదు ఈ సందర్భంలో ఒక అంత ఒక చక్కటి శ్లోకం ఒకటి ఉంది ముక్తాభిమానీ ముక్తో బుద్ధో బద్ధో బద్ధాభిమాని నేను ముక్తుడను అని తెలుసుకుంటే వాడే ముక్తుడు నేను బొద్ధుడను అనే అభిమానం పెట్టుకుంటే వాడే బొద్ధుడు సో కింవదంతిహ సత్యేయం యా మతిస్సా గతి భవేత్ అని సెకండ్ హ్యాండ్ ఈ లోకంలో ఉన్న ఈ నానుడి సత్యం ఏమిటది యా మతిస్సా గతి అనే నానుడి మతి ఏదో గతి అది ఏ అనే నానుడి సత్యము నేను బొద్ధుడను నేను పాపిని నేను ఇది నేను సుఖిని నేను దుఃఖిని అని వీడు అనుకు నేను జీవుణ్ణి అని అనుకుంటూ ఉంటే వీడు అలాగే మిగిలిపోతాడు కాబట్టి ఇదంతా కూడా అజ్ఞానం యొక్క ఆవరణ దీనివలననే సంసారము సాగిపోతూ ఉంటుంది పరమార్థ సద్భావేన తూ అజం సర్వం ఆత్మైవయస్ కాబట్టి మీరు నే కారణంగా సంసార ఆయత ఇచ్చుచియ్యతే అంతకు ముందు వాటి అంతవరకు మనం సో సంసారం అలా కొడుగ్గా సాగిపోతూ ఉంటుంది అంటే హేతు ఫలముల అభిమానం పెట్టుకుని నేను పాతిని పుణ్యాత్ముల్ని అని అభిమానం పెట్టుకుని సుఖిని దుఃఖిని అనే అభిమానం పెట్టుకుని అలాగే జీవభావంతో జీవిస్తూ ఉంటే ఆ సంసారము ఆయుత అలా సాగిపోతూ ఉంటుంది అంటే లంబా హోతా జాయిగా అది ఆయుత అంటే లంబా హోతా జాయిగా సాగిపోతూ ఉంటుంది అదేవి అది ఏమి పులుసా అలా సాగిపోతూ ఉంటుంది కానీ వాస్తవంలో పుట్టుక గలది ఏదీ లేదు ఆత్మ సుఖరాము సర్వం అజం ఆత్మస్వరూపములందు పుట్టుక అనేది సుఖరాము లేనే లేదు సో ఆత్మ ఏమిటంటే పరమార్థ సద్భావం యథార్థంగా ఆత్మయందు కల్పితమైనటువంటి భ్రాంతి ఏమిటి జీవభావం జీవభావము కల్పితమైతే ఆత్మ యొక్క పరమార్థస్వరూపమేమిటి పరమార్థమేమిటి యథార్థం కా అయథార్థం జీవభావం మరి పరమార్థం ఏమిటి అంటే అజము అయిన ఆ సద్రూపం అఖండ సద్రూపం అదే ఆత్మస్వరూపం ఆ దృష్టిలో కనుక మనం తెలుసుకున్నట్లయితే అజం సర్వం సకల ప్రాణులు కూడా అజస్వరూపులే సో ఆత్మవ యస్మాత్ అాత్యాత్ ఉచ్చేదస్ నాస్తి వై కిద్ధేతుఫలాదే ఇర్థ కాబట్టి జాతి చుట్టుకా మొదలైనవి లేవు గనుక దేనికి కూడా ఉచ్చేదము లేక వినాశము అనేది కూడా ఏ ఏ ధర్మానికి ఏ జీవునకు వినాశము అనేది కూడా లేదు పుట్టుక ఉన్నట్లయితే వినాశం అనేది ఉంటుంది సో జీవునకు యథార్థంగా వినాశం అనేది కూడా ఏమీ లేదు అంటే ఇక్కడ సమస్య వస్తుందంటే అంటే మరి ఇలాగే శాదస్తంగానే ఉంటుంది వేదాంతం అంటేనే శాదస్తంగా ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ జీవభావంలో ఉండి వేదాంతం చదివితే అది ఆ వేదాంతం వల్ల ఏదో కొంత ప్రయోజనం ఉంటుంది కానీ అంటే లోకల్ వ్యవహారాన్ని కొంచెం సరళంగా చేసుకోగలగటము లేకపోతే ఒక రకమైన నాకేదో కొంత విషయం తెలుసును అనే ఒక జోస్ ఒక ఉత్సాహం కలగటము అలాంటివి ఉంటాయి దానివల్ల ఉత్తమమైన సత్యాన్ని తెలుసుకుందుకు దారి సుగమం కూడా ఆశ్చర్యపడక్కర్లేదు కానీ స్టక్ అయిపోతారు జనాలు దిగ్ స్టక్ బ్యాడ్లీ బ్యాడ్ ఇంకా ఈ ఈ స్పిరిచువాలిటీలో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే తెగట్ స్టక్ అక్కడ స్టక్ ఏంటంటే సో అలాగా స్టక్ అయిపోతే ప్రవర్తన స్థలం ఏదో మాకు అనుభవం కలిగిందంట ఏమిటి అనుభవం కలిగింది ఏదో మహిమో ఏదో కలిగింది మేమేమో అప్పుడు ఆ పూజ చేసాం పూజ చేస్తే మాకు కాబట్టి ఇంకా ఇంకైతే ఏమిటంటారు ఇప్పుడు ఇంక మేము ఆ పూజే చేసుకుంటాం ఇంకా మాకు ఏమీ మేము అలా పూర్తి చేస్తుంటే మాకు ఆ లెటర్ దగ్గర ఇష్టం ఇప్పుడు స్టక్ అవడం అంటే అలాగే ఉంటుంది యూపుల్ గెట్ బ్యాడ్లీ స్టక్ అయిపోయి అలాగే ఈ జీవభావము ఈ పుట్టుక మేము అలటే దిస్ ఈజ్ ది ఫండమెంటల్ మిస్టేక్ ఏమిటంటే నేను ఫలానా అప్పుడు అని అది ఫిక్స్ చేసి పుట్టుంటాడు నేను పుట్టాను కాబట్టి నాకు నేను నవ్వాకం ప్రాసెస్ ఒక హిస్టారిక్ సెల్ఫ్ అయిపోతాను చలనాత్మకమైన తత్వము దేహేంద్రియాదులు లేవి కలవో అది నేను అండి అది నేను ఇప్పుడు నేను వేదాంతం చదువుకుని ఆత్మను తెలుసుకోవాలి ఆత్మ నాకంటే వేరుగా ఉంది దాన్ని తెలుసుకోవాలి ఎక్కడో ఉంది అది తెలుసుకోవాలి అది అది కూడా ఇప్పుడే ఇప్పుడు వెంటనే ఏం తెలుసుకోనక్కర్లేదు మనం ఇలా వేదాంతం చదువుకుంటూ ఉంటే ఆ గురువు గారు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ అది ఎప్పుడో ఆయనే మనకి చెప్పేస్తామని తెలిసిపోతుంది ఏదో ఇలాగా వర్క్ ఫండమెంటల్ మిస్టేక్ ఏమిటంటే నేను పుట్టేనో అనుకోవడం పుట్టేనో అనగానే ఒక వ్యక్తిత్వాన్ని మీరు స్థిరం చేసేసుకోవటము ఆ వ్యక్తిత్వమే తన స్వరూపంగా భావన చేసుకుని జీవించేస్తూ ఉండడము మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఆత్మ అజము బ్రహ్మ అజముంటోంది అజమని ఆత్మ అజమని ఎందుకంటాం మళ్ళీ ఆ వైరుధ్యం వైరుధ్యం అంటే కాంట్రడిక్షన్ మళ్ళీ మధ్యలో అజయం ఉంటుంది ఆరు భావ వికారాలు ఉన్నాయంటే ఎవరికి ఉన్నాయి ఆరు భావ వికారాలు ఆత్మకులేవు కదా ఆత్మ కంటే భిన్నమైన వాటికి ఉన్నాయి అంటే ఎవరికి రాయికే రప్పకే ఉన్నాయన్న ఆరు భావ వికారాలు అంటే దేహేంద్రియాదులకు అంటే అవి ఆత్మందు ఆత్మస్వరూపం కావాలి మరి అటువంటిప్పుడు పుట్టేను మళ్ళీ సో అక్కడికే కన్ఫ్యూషన్ వచ్చేసింది కదా సో ఈ కన్ఫ్యూజన్లో ఉన్నంత కాలము ఈ సమస్య పరిష్కారం కాదు నేను పుట్టలేదు నేను మరణించబోటలేదు ఎందుకంటే మీ స్వరూపం చైతన్యం చైతన్యంలో బిగినింగ్ ఉన్నది బిగినింగ్ ఉన్నది ఆ బిగినింగ్తో సహా చైతన్యంలో ప్రకాశిస్తుంది దేహం ఉందనుకోండి దేహానికి బిగినింగ్ ఉన్నది కాబట్టి దేహం చైతన్యంలో ప్రకాశిస్తుంది ఆ దేహం యొక్క బిగినింగ్ చైతన్యంలో ప్రకాశిస్తుంది సపోజ్ చైతన్యానికి బిగినింగ్ ఉందనుకోండి అది ఎలా తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది ఇంకో చైతన్యం కావాలి ఈ చైతన్యం యొక్క బిగినింగ్ తెలుస్తుంది మరో చైతన్యం కావాలి అది దానికి బిగినింగ్ ఉండదు అదే అసలు చైతన్యం అవుతుంది ఈ చైతన్యం చైతన్యమే కాకుండా జడమైపోతుంది కాబట్టి చైతన్యానికి బిగినింగ్ ఉండదు మీరు చైతన్య స్వరూపుడు మీకు బిగినింగ్ ఏముంటుంది అసలు బిగినింగ్ అనేది ఒక ఐడియా ఒక కాన్సెప్ట్ టైం ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ కాన్సెప్ట్ టైం కాన్సెప్ట్ బిగినింగ్ అండ్ ఎండ్ అనే వాటిని బట్టి టైం అనే కాన్సెప్ట్ ఇవన్నీ ఇంటర్లింకుడ్గా ఉంటాయి ఆది అంతము అనే ఐడియాస్తో పాటుగా మధ్యలో ఉన్నది కాలము మధ్యము ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఐడియాస్ మీరు కాలం తీసేస్తే ఆది మధ్యం అంతం అనేది లేకుండా పోతాయి ఆది అంతం అనేది తీసేస్తే కాలం అనేది లేకుండా పోతుంది ఇవన్నీ కలిసి ఉంటాయి వీటన్నిటినీ ప్రకాశింపజేసేది చైతన్యం ఆ చైతన్యం యొక్క స్వరూపం దాన్ని తెలుసుకుంది ప్రయత్నం చేయాలి కానీ నేను పుట్టాను నాకు ఫలాదేనా అలాగా అదే పుట్టుక ఉంటే ఇట్ డజంట్ వర్క్ ఇది ఒకప్పుడేమవుతుందంటే ట్రెడిషన్ పేరుతో ఈ రకమైనటువంటి ఆత్మస్వరూపానికి సంబంధం లేనటువంటి ఫిక్సేషన్స్ చాలా దృఢంగా ఫిక్స్ అయిపోయింది దాంతో అలాగ పుట్టాడు పుట్టాను అనుకుంటూనే ఉంటాను వెంకటేశ్వర స్వామి శ్రవణా నక్షత్రంలో శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు రాముడు పూర్వభద్రా నక్షత్రం ఏదో నక్షత్రంలో ఏ నక్షత్రంలో పుట్టాడా పునర్వృహ నక్షత్రంలో పుట్టాడు దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయుడు కూడా పుట్టాడు ఎక్కడెదో రానుగో నక్షత్రం సో ఈ విధంగా వాళ్ళందరి జాతకాలు రాసేయాలి రాముడు జాతకంలో రాసేయ రాముడు ఏం ఇచ్చాయా ఉన్నానండి కృష్ణుడు జాతకంలో రాసేయారు కనపడ్డ వాళ్ళు ఒస్మా బిల్ నేడని జాతకంలో రాసేయడం కనపడ్డ వాడిని జాతకంలో రాసేస్తావాళ్ళు ఓ పుస్తకంలో మృతికి వాళ్ళు సో ఇది ఇట్ ఈజ్ లెవర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఎనీబడీ ఈ డ్రీమ్ ఇలాక యావత్ హేతు ఫలావేశావత్ ప్రోత్సాహస్తావదాయత ఇట్లా ఓ దూరు కాబట్టి దేర్ ఇస్ ఓన్లీ దేర్ ఇస్ ఓన్లీ ఆత్మ చైతన్యం ఆత్మ చైతన్యంలో బిగినింగ్ అనేది లేవు కనుక బిగినింగ్ ఉన్నది దేహము మనస్సు జగత్తు జగత్తులో అనుభవాలు ఘటనలు అలా బిగిన్ అవుతాయి కొంతసేపు కనపడి మళ్ళీ ఎండ్ అవుతాయి సినిమా లాగా ఇవి ఇవన్నీ కూడా ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తాయి అది స్వయంగా ప్రారంభము కలది కాదు అని తెలుసుకునే దానికి లేదు అని తెలుసుకుని వీడు కృపార్థులు కావాలి ధర్మాయ ఇది జాయన్ జాయన్ తమమాయోపం తాచ మాయా విద్య మరి సంగతి మళ్ళీ మొదటి కాదే కథ కొత్త కథేమీ లేదు సో ధర్మాహ జాయంతే ధర్మా అంటే జీవులు వీళ్ళందరూ జీవులు వీళ్ళందరూ పుట్టేస్తున్నారు అంతే కదా సో ధర్మాహ జాయంతే ఒకసారి యాస్ట్రాలజీ కాన్ఫరెన్స్ అండి ఆస్ట్రాలజీ కాన్ఫరెన్స్ మూడు రోజుల కాన్ఫరెన్స్ ఫస్ట్ డే పొద్దున్న సెషను ఆఫ్టర్నూన్ సెషను ఈవినింగ్ సెషన్ మొన్నటి పొద్దున్న సెషను ఆఫ్టర్నూన్ సెషన్ ఈవినింగ్ సెషన్ ప్రతి సెషన్లోనూ మూడు నాలుగు జీవులు పుట్టినటువంటి జీవుల యొక్క సుఖ దుఃఖాల గురించి చర్చ ఇందిరాగాంధీ జాతకం గురించి చర్చ శ్రీరాముడి జాతకం గురించి చర్చ తర్వాత ఇవన్నీ స్టాండర్డ్ జాతకాలు అయిన తర్వాత ఓ శాంపుల్ జాతకం అంటే అక్కడ ఉన్న దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ఓ శాంపుల్ జాతకం మీద చర్చ క్యా బాత వీస్ దాట్ ఈ జిడ్డు ఏమి జిడ్డు సో ధర్మాయ ఇది జాయంతే ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి పుడుతూ ఉన్నాయి అదే బోల పుడుతున్నాయి పుడుతున్నాయి అని అంటూనే ఉండటం సో జాయంతే అంటే యథార్థంగా పుడుతున్నాయి సౌవృత్తి అయివ జాయంతే కింద టీకాకారులు అజ్ఞానం చేతనే పుడుతున్నాయి ఇది జాయితే సౌవృత్తి అయివ జాయంతే సో ధర్మములు పుడుతున్నాయి జీవులు పుడుతున్నారయ్యా కాదు కానీ అజ్ఞానం చేత పుడుతున్నారు ఓకే కొన్ని అజ్ఞానం చేతనైనా పుడుతున్నారు కదా అరే అజ్ఞాన శితు హోతాహా అసలు నేను హి హోతా అజ్ఞానం చేత పుడుతున్నారంటే అర్థానంటే అవతల వాడు తలకాయపోయినట్టే వాడు గోతులో పడ్డాడ కాబట్టి అధ్యానం చేత పుట్టడానికి ఏమిటండి అదే పుట్టట్లేదు అని అర్థం లేదండి జాయంటే తే నా ఆత్మత తేనా కాదు నా అజ్ఞానం చేత పుడుతున్నారు అని మీరు అనుకుంటున్నారే వాళ్ళెవళ్ళు కూడా యథార్థంగా తత్వదృష్ట్యా పుట్టడం లేదు చూడండి మన జీవితంలో అనేకమైన సుఖ దుఃఖాలు సమస్యలు మనకు ఉంటాయి వాటితో సతమతమవుతూ ఉంటారు ఇవన్నీ ఎలా వచ్చాయి ఎందుకు వచ్చాయి ఎందుకు వచ్చాయంటే మీరు వీడు వ్యక్తి తనని తాను ఒక మూసలో ఫిక్స్ చేసుకుంటాడు అక్కడి నుంచి వీడి సకల సంసారని ఆలో భావిస్తుంది ఒక మూసలో తనను తాను ఫిక్స్ చేసుకుంటాడు ఇది ఇది వాడి వీడికి ఇప్పుడు ఇదంతా చెప్పేసి వాడిని ధ్యానం చేసేయాలని నేను అంటా ఒక స్థాయి వచ్చిన తర్వాత మన జీవితాన్ని మనకు వెనక్కి చూసుకుని మనం అర్థం చేసుకుని ఇప్పుడైనా మనం కృతార్థత వైపు అడుగులు వేయాల్సి ఉంటుంది ఇప్పుడు పదేళ్ల పొలాడు ఉన్నాడు వాడు తనని తాను మోసలో పెట్టుకుని బతుకుతూ ఉంటాడు ఇప్పుడు ఈ శాస్త్రం అంతా వెళ్ళి వాడికి చెప్పమని కాదు వాడికి చెప్పం వాడేదో నడుస్తూ ఉంటాడు వాడు మోసే వాడికి అందజేస్తాడు కానీ పెద్ద వయసు వచ్చిన తర్వాత అయినా తెలుసుకోవాల్సి ఉంటుంది ఏమిటి ఇప్పుడు పదేళ్ల ఉన్నప్పుడు నేను బ్రహ్మచారిని అని వాడు ఒక ఫిక్సేషన్ పెట్టుకుంటాడు బ్రహ్మచారిణి అని ఎప్పుడైతే ఫిక్సేషన్ పెట్టుకున్నాడో దాని నుండి ఒక మంచి డిసిప్లిన్ నిర్మాణం అవుతుంది ఆ డిసిప్లిన్తో పాటుగా ఎంతో క్లేశం కూడా నిర్మాణం అవుతుంది ఏమండి ఆ తర్వాత వివాహము అని మన పెద్దలు ఏం చేస్తారంటే ఓ పందిరని అలంకారాలని ఇదని ఏదని మొత్తం పై ఊరు వాళ్ళని అందరినీ పోగేసి పెద్ద డబ్బు ఉన్న డబ్బు కష్టపడి పోనేసిన డబ్బంతా ఖర్చు పెట్టి వివాహమోనో పెద్ద హడావిడి చేసి ఒక మోస ఒకటి తయారు చేసి మానసికమైన మూస ఆ మోసలో ఇన్ని ఫిక్స్ చేసేసా ఇంకా నువ్వు వీళ్ళు బతకరా అని వాళ్ళ దారిని వాళ్ళు లేచకపోతారు అక్షతలు వేసేసి భోజనాలు చేసేసి నేర్చకపోతారు చేతులు కడిగేసుకుని నేర్చకపోతారు ఇంకా వీడు పడతాడు పాటలు నువ్వు ఇదో ఈ ఈ వీళ్ళకి ఈ అమ్మాయికి భర్తవి వీళ్ళకి భావం అంది అని ఇలాగా ఫిక్స్ చేసేసి మీకు దాంతో ఫిక్స్ అయిపోతాడు ఇంకా ఫిక్స్ అయిపోయి వాడు ఈ రాత పుట్టుతుంది మైదాలు వద్యలో రాత పాతి ఆవు మెడకు ఒక పలుపు కట్టి ఆ రాతకు కట్టేస్తా ఇంకా అది ఆ వైదానంలోనే తిరగాలి తిరగచ్చు కూర్చోనేది ఇది ఒకటి వెళ్ళొచ్చు కానీ ఆ సర్కిల్లోనే తిరగాలి ఆ రకంగా వీడు ఆ ఫిక్స్ అయిపోతాడు సో ఈ రకంగా నేను పుట్టాను అనుకోగానే ఇంకా ఫిక్స్ అయిపోతాను ఇప్పుడు ఎప్పుడు పుట్టావు నువ్వు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో పుట్టాను ఓహో టూ థౌసండ్ ఎయిట్లో రిటైర్ అయిపోతావు అన్నమాట ఇంకా సర్వీసు అనుభవంలోనే నేను టూ థౌజండ్ రిటైర్ అయిపోతాను నాకు గుర్తు శాలరీ బుక్ ఒక ఆయన తీసుకొచ్చాం నేను ఆయన ఎలా చెప్తాడంటే వెళ్ళారండి అని పిలుస్తారు డబ్బులు వెళ్తుంది ఏమిటండి అంటే మీ మీరు ఎప్పుడు పుట్టారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పుట్టారు అయితే టూ థౌసండ్ రిటైర్ అయిపోతారు మీరు దాకా మీకు వచ్చి శాలరీ డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకోవచ్చు దీన్ని తీసుకోండి అని ఐదు రూపాయలకి అంత కట్టడం ఆఫర్ తీసుకుంటాడు దాంట్లో వీడు టూ థౌసండ్ సెవెన్ దాకా వీడికి ఇచ్చి శాలరీ నోట్ చేసుకోవచ్చు వాడు అలాగే నోట్ చేసుకుంటూ నోట్ చేసుకుంటూనే రిటైర్ అయిపోయి తర్వాత దేహత్యాగం చేసేస్తారు వారి ఇంక ఎప్పుడు అద్భుతస్వరూపాన్ని తెలుసుకునేది మనుషులు అలా ఉంటారు ఒక మూసలో తనని తాను ఎప్పుడైతే బిగించేసుకున్నాడో కాలంలోనే చట్టంలో బిగించుకున్నాడో ఇది మన ఒరిజినల్ సిన్ మన యొక్క దీని నుంచి బయటపడే ఉపాయం ఏమిటంటే తన గురించి తనకు ఎటువంటి అభిప్రాయము కాన్సెప్ట్ పెట్టుకోకూడదు నేను పుట్టాను అనే కాన్సెప్ట్ అది నేను మధ్య వయస్సు వాడిని రిటైర్ అయిపోయాను ఓల్డ్ మ్యాన్ని చచ్చిపోతాను ఇవన్నీ మానసికములైన కాన్సెప్ట్సే అవి ఏవి కూడా పెట్టుకోకూడదు మీరు అవన్నీ మానేసేస్తే తర్వాత నేను ఫాదర్ని నేను మదర్ని నేను బ్రదర్ని ఇవన్నీ కూడా రోల్స్ తప్ప స్వరూపంలో భాగం కాదు వాటికి సంబంధించిన కర్తవ్యాలు చేసుకుంటూ పోతాము కర్తవ్యం మానేమని కాదు కానీ ఆ ఐడెంటిఫికేషన్స్ డెఫినేషన్స్ క్యాటగరైజేషన్స్ ఏది పెట్టుకోకుండా ఉంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ ఘర్షణ ఆగిపోతుంది మొత్తంగా ఈ కంటెంట్ అంతా కూడా ఆగిపోతుంది నాతో ఎవరిలో మాట్లాడుతున్నారు చాలా మంచిగా చెప్పారు ఏమనంటే జిట్టు కృష్ణమూర్తి గారు ఏమంటాడంటే మెమొరీ మనిషి మెమరీ మీద బేస్ అయిపోతుంటూ ఉంటాడు మెమరీ ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను అంటే మెమరీ అది నేను బ్రాహ్మణుడను మెమరీ నేను పుణ్యం చేసుకున్నాను మెమరీ ఎవ్రీథింగ్ ఈజ్ మెమరీ అయితే మెమరీ రెండు రకాలు ఫ్యాక్చువల్ మెమరీ సైకలాజికల్ మెమరీ అని జిడ్డుకు సుమూర్తిగా నిరూపణ చేస్తాను ఫ్యాక్చువల్ మెమరీ ఇవాళ శుక్రవారం ఇవాళ శుక్రవారం అయినా గురువారం అంటే మెమరీలో దోషం వచ్చింది నిన్న ఈవేళ గురువారం ఎందువనే నిన్న బుధవారం దీస్ ఆర్ కాల్డ్ ఫ్యాక్చువల్ మెమరీస్ ఏమండి ఈవేళ గురువారం కాబట్టి నేను ఈవేళ రాత్రి భోజనం మానేస్తే నాకు పుణ్యం వచ్చి బాబా గారు నా కోరికలు తీరుస్తారు దీస్ ఈజ్ సైకలాజికల్ మెమరీ లేకపోతే ఈవేళ గురువారం గురువారం నాడు మనం రాత్రి పార్టీకి వెళ్దామని వాడు చెప్పాడు నాకు మొన్న ఫోన్ చేసి చెప్పాడు సైకలాజికల్ మెమరీ ఫ్యాక్చువల్ మెమరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు సైకలాజికల్ మెమరీ ఏం చేస్తుందంటే మనిషికి ఒక జీవ భ్రాంతిని కలిగించి వాటిని కాన్ఫ్లిక్ట్లోకి నెట్టి వేస్తుంది ఘర్షణలో బతుకుతూ ఉంటుంది సో కాబట్టి తర్వాత మీకు కొన్ని సమస్యలు ఉన్నాయనుకోండి సపోజ్ సంసారంలో సమస్యలు ఉంటాయి ఈ సమస్యల పరిష్కారానికి మనం ఏదో ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారానికి ప్రయత్నం ఎలా చేస్తాం ఆ సమస్య యథార్థము నేను ఫలానా నేను పుట్టాను నేను ఇలా ఉన్నాను ఈ సమస్యకి ఇది పరిష్కారము అని ఈ అజ్ఞాన కల్పితమైనటువంటి జీవభావంలో నిలిచి ఆ సమస్య యథార్థము అనేటువంటి దృష్టితోటి దాని పరిష్క సమస్యకు మీరు పరిష్కారం చేస్తే అది ఎప్పటికీ పరిష్కారం అవ్వదు అది అలా ఉంది అలాగ చిలవలు పొలవులు కింద అలాగ సాగిపోతాం సంసారలంబాహుతా జాయిగా తప్ప అది పరిష్కారం అవ్వదు పరిష్కారం కాదు అది మీరు పరిష్కారం అవుతున్న ఇందులో శిశువు జన్మించాడండి ఆ శిశువు తోటి సమస్యలు ప్రారంభమవుతాయి ఎప్పుడు పరిష్కారం అవుతాయండి వీడు కాటికి పోయాక పరిష్కారం అవుతాయి అవేం పరిష్కారం కావు కాబట్టి అదే దే ఆర్ బౌంట్ ఫైన్ పరిష్కారం కావాలి అసలు ఎప్పుడు పరిష్కారం అవుతుందంటే జీవులు అందరూ కూడా ఇది ఒక పెద్ద సినిమా వంటిది ఇది అంతా కూడా రైల్వే ప్లాట్ఫామ్ మీద కలుసుకున్నట్టే తప్ప దీంతో ఈ రిలేషన్షిప్స్ అన్ని శాశ్వతం కాదు సత్యం కాదు మన వంతు మనం చేయటం సాక్షిరూపంగా ఉండటము కొడుకు కొడుకు కాదు తండ్రి తండ్రి కాదు అని ఈ రిలేషన్స్ అన్నీ అనేటువంటి ఒక నిర్లిప్త భావంతో విరక్తి భావంతో ప్రేమతోటి మన వంతు కర్తవ్యాన్ని చూస్తూ మనం అసంగంగా ఉంటే రేవనా పరిష్కారం వాళ్ళు తప్ప అంతకుమించి ఇంకా వేరే పరిష్కారం ఏమి లేదు మీరు పరిష్కారం ఉందని మీరు ట్రై చేస్తే యూఆర్ పుష్డ్ ఇన్ టు ఏ పరిష్కారం అనేది ఏమి లేదు కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక కామన కోరిక పుట్టిందనుకోండి ఈ కోరిక పుడితే ఆ కోరికని తిరస్కరించి నిష్కామంగా ఉండిపోతే పరిష్కారం తప్ప ఆ కోరికని తీర్చుకుంటే అది ఎనడు పరిష్కారం కానే కాదు ఎందుకంటే ఆ కోరిక తీరగానే మరో కోరిక పోయి అది పరిష్కారం అది తీరగానే ఇంకో కోరిక పోయింది కారులో ఎక్కి వెళ్ళాలి కోరిక పుట్టిందంటే వాడు పడిపోయాడే బోతులో నా సొంత కారులో నేను ఎక్కి వెళ్ళాలి కోరిక పుట్టగానే వాడు ఖడ్డాలో పడ్డాడు వెళ్ళి ఎందుకని సొంత కారు కొనుక్కోవాలి టెన్షన్ అప్పుడే ప్రారంభమైపోతుంది ఏ కార్లు ఉన్నాయో ఆరు రకాలు రెండు రకాలు ఉన్నాయి ఈ ధర మరి క్వాలిటీ కూడా కావాలి ధర ఉండాలి అప్పుడే ప్రారంభమైపోయింది కాన్ఫ్లిక్ట్ ఈ కారు కొనుక్కోవాలా ఆ కారు కొనుక్కోవాలా నేను ఒక కారు కొనుక్కుంటే ఉంటుంది చమకం వస్తుంది కానీ ఏమో అది ఎలా ఉంటుంది వల్ల ఉపయోగం ఉందో లేదు కారు కొన్న తర్వాత మనమే డ్రైవ్ చేద్దామంటే స్ట్రెస్ అయిపోతుంది కాపు మీరు కారు నేను మీరు కారు ఉన్న వాళ్ళని నేనేమంటున్నాది ఊరికే దృష్టాంతం కోసం చెప్తున్నాను మరి కాదు మీరు కారులు తీసుకొస్తూ ఉండండి అంతేకాదు మీరు కారు తీసుకొచ్చి ఆ కారు తోటి నలుగురికి సేవ కూడా చేయటం అది మహాభాగ్యం కింద అప్పుడు కనీసం కారు కాన్ ఫ్లిఫ్ట్కి కొంతైనా ఉపయోగం ఉంది కాబట్టి ఊరికే దృష్టాంతం చెప్తారు కారు ఉండడం తప్పు కాదు నాకు కారు కావాలి అనే అది ఏ సమస్యకి పరిష్కారం కాదు అది కొత్త కొత్త కొత్త సమస్యలను సృష్టించుకుంటూ పోతుంది అలాగే ఏ సమస్యైనా అంటే కాబట్టి కామన మిథ్య సంసారం మిథ్య జీవభావం మిథ్య అని తెలుసుకుని నిష్కామంగా ఉండటం పరిష్కారం అవుతుంది తప్ప ఏమీ పరిష్కారము కాదు కాబట్టి జీవితంలో ఈ దేహమే నేను అని అనుకుని ఈ దేహం పుట్టినప్పుడు నేను పుట్టాను తద్వారా మనం ఒక భయంకరమైనటువంటి ఘర్షణకి సృష్టించుకుంటాం ఈ ఘర్షణ లైఫ్ అండ్ డెత్ కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది బట్ లైఫ్ ఈజ్ ఏ ప్రాబ్లం బికాజ్ లైఫ్ అంటే డబ్బు భోగాలు అనుభవించాలి గోరికలు తీసుకోవాలి గోల్ అని డెత్ ఈజ్ ఏ కాన్ఫ్లిక్ట్ సో లైఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ విత్ లైఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ విత్ డెత్ యూ కెనాట్ లివ్ హ్యాపీలీ యూ కెనాట్ డై హ్యాపీలీ ఈ రకమైన సంసారంలో మనిషి పడిపోయి అలాగే ఘర్షణతోటి బతికేస్తూ ఉంటాడు తర్వాత భవిష్యత్తు గురించి ఆశ భవిష్యత్తు గురించి భయం ఎవరికి పుట్టినవాడికి ఉంటుంది పుట్టుక మరణము లేనివాడికి కాలంలోకి అతీతమైన ఆత్మ చైతన్య స్వరూపునికి భవిష్యత్తు గురించి ఆశ అనవసరం భయము అనవసరం తర్వాత సుఖము దుఃఖము రెండింటికీ అతీతమైన స్థితిలో ఆత్మనిష్ఠుడు ఉండిపోతాడు కాబట్టి ఈ వ్యక్తికి తన అందరి జీవభావము తిరస్కరించేటంత వరకు ఈ లెక్క లేదన్న సాంసారిక సమస్యలు ఏవైతే ఉంటాయో వేటితో ఉంటాడో వాటికి వేటికి కూడా యథార్థమైన పరిష్కారం అనేది లభించనే లభించని యథార్థమైన పరిష్కారం అనేది ఉండదు ఇప్పుడు శరీరం శిథిలం అయిపోయిందండి అరవై డెబ్బై ఏళ్ళు వచ్చేవాడికి క్రాష్ అయిపోతుంది ఇప్పుడు ఆ శరీరాన్ని మళ్ళీ టిప్ టాప్ కండిషన్కి వచ్చే అవకాశం ఉందా అంటే ఎన్ని మందులు వేయండి ఎన్ని బోట్లు పెట్టండి అది అలాగే ఎందుకంటే అయిపోయింది దాని అలాగే ఎప్పుడైతే నేను జీవుడిని నేను పుట్టానని మీరు అనుకున్నారో అయిపోయింది మీరు వెళ్ళి గోతులో ఇంకా దానికి పరిష్కారం అంటే ఏముండదు అక్కడే అలాగే గురువులు కొంచెం తిరుగుతూ ఉన్నాం ఓ రోజు పైకి రావడం ఇంకో రోజు కిందకి పోతుంది మళ్ళీ మొన్నటి పైకి రావడం మళ్ళీ కిందకి పోతున్నాం అంచేత సముద్రపు అలాలలో విసిరి వేసిన ఆనపకాయ ముర్రవలే శంకరాచార్య దృష్టాంతం ఆయన దృష్టాంత కఠోపనిషద్ భాష్యంలో ఉంది వీడలాగా ఎగురుతూ ఉంటాడు పడుతూ ఉంటాడు ఎగురుతూ కాబట్టి జాయంతే తే నా తత్వత శశాన్ జన్మ మాయోపము ఒక ఇంద్రజాలము వంటిది సో సాచ మాయా న విద్యతే పోతే ఇంద్రజాలమైనా సత్యం అనుకోకూడదు ఇంద్రజాలం సత్యం అనుకోకూడదు ఇట్ ఈజ్ నాట్ డేర్ వాట్ యు సీ ఒక మ్యాజిక్ షోలో మీరు ఏది చూస్తారో అది యథార్థంగా ఉండదు సాచ మాయా నవిద్యతే మాయాని లేకున్నా కనబడి దానికి పెట్టిన పేరు తప్ప అది ఉన్నదేమీ కాదు లేకున్నా లేకున్నా కనపడేదానికే అదొక సాచ మాయా నీయతే ఏపీ ఆత్మాన అన్యే జాయంత ఇది కల్ప్యంతే ఆత్మాన అంటే జీవులు వీళ్ళు పురుతున్నారు అని కల్పిస్తాం ఈ ఒకసారి నేను పుట్టాను అనే సంస్కారంలో వీడు ఎప్పుడైతే పడిపోతాడో పుట్టుక సంస్కారం ఎప్పుడైతే వచ్చేసిందో వీడు మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా పుట్టుక సంస్కారంతో చూస్తాడు నేను పుట్టాను అని వీడు అనుకుంటాడు కనపడిన వాళ్ళు నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు నువ్వు ఎప్పుడు పుట్టావు అని అడుగుతూ ఎందుకు అలా ఎందుకు అడుగుతున్నారు అహు పుట్టుక ప్రసంగం ఎందుకు వచ్చింది పుట్టుక గురించి ఎందుకు అడుగుతున్నాడు అంటే మరి నేను పుట్టాను నేను పుట్టాను కాబట్టి ఇవన్నీ ఎప్పుడు పుట్టేవి వీళ్ళందరూ ఎప్పుడు పుట్టారు హిమాలయాలకు వెళ్ళినప్పుడు హిమాలయాలు ఇవి ఎప్పుడు పుట్టాయి పది కోట్ల సంవత్సరాల క్రితం పుట్టాయి ఓహోలాగా అంటే ఏదో ఒక తెలుసు పోయి కట్టు ఓహో హిమాలయాలు పది కోట్ల సమితి ఈ సంగతి ఈ రహస్యం మీకు తెలుసా హిమాలయాలు పది కోట్ల సంవత్సరం కింద పుట్టాయి వేరే యాల్ప్స్ మౌంటైన్స్ అని స్విట్జర్లాండ్లో ఉన్నాయి అవి వంద కోట్ల సంవత్సరాల క్రితం పుట్టాయి అంటే హిమాలయాలు చాలా యంగ్ అనమాట యాల్ప్స్ మౌంటైన్స్ చాలా వెరీ ఏన్షియంట్ వేరే హిమాలయాస్ అది వెరీ యంగ్ ఎలా ఉంది సమాచారం ఇది విని ఏడవాలా నవ్వాలా ఏం చేయాలి దాంతో కాబట్టి అన్నే చ ధర్మా జాయంతే నేను పుట్టాను కనుక అన్నీ పుడుతూ ఉంటాయి హిమాలయాలు పుట్టే అన్నీ పుట్టాయి భూమండలం ఎప్పుడు పుట్టింది సూర్యుడు ఎప్పుడు పుట్టాడు జగత్త ఎప్పుడు పుట్టింది ఇంకా వీడి ఈ విచారంలో పడిపోతుంది పడిపోయి దేవుడు దేవుడు పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఆ ఊళ్ళో పుట్టాడు సరే ఆ అవతారం పుట్ట ఇప్పుడు ఇంకో తోడు పుడతాడు మళ్ళీ ఇప్పుడు అందరం అలా వెయిట్ చేస్తూ ఉంటే ఆయన పుడతాడు మళ్ళీ ఎందుకంటే మరి ఇంకే పుట్టాను పుట్టాను అనుకుంటే మరి అలాగే ఉంటుంది సంసారం సో ఆ పుట్టుక కోసం ఎదురు చూస్తూ ఉండడం ఎప్పుడో పుడతాడు మళ్ళీ పుట్టే పుట్టి ఈ లోపల ఏం చేద్దామంటే ఎదురు చూడడం ఎదురు చూస్తూ ఉన్నాం వాళ్ళ పుట్టుక కోసం కాబట్టి ఇలాగ అన్యాయ ఘట కూడా పుట్టాయి అని కల్ప్యంతే వీళ్ళు కల్పించుకుంటూ ఉంటారు వ్యవహరియంతే అన్నారు టీకాకారులు అంటే మానవుల యొక్క వ్యవహారం అంతా కూడా ఈ పుట్టుక అనే కల్పన మీద ఆధారపడి ఉన్నది ఫౌండేషనే అలా ఉన్నప్పుడు ఇంకా అది ఎక్కడికి తేలినది చేతనే నో సర్ప్రైజ్ మానవులు సంసారంలో సతమతమవుతూ ఉంటారు ఎవరికి శాంతి అనేది ఉండదు అందరూ సతమతం ఉంటారు సో అలాగే నడుస్తూ ే ప్రాథోక్త సంవృతి అదే కాబట్టి ఈ విధంగా అందరూ పుట్టారు అని చెప్పడమే ఇది జాయంతే ఇది కదా ఇది జాయంతే ఇతి అంటే ఈ విధంగా పుడుతున్నారు ఏం ప్రకారా ధర్మా ధర్మాహ జాయంతే ఈ జీవులు అందరూ పుడుతున్నారు ఇతి ఏవం ప్రకారాహ ఈ విధంగా పుట్టుక పుట్టుక గలవారు అది కల్పించబడిన జీవులు ఎవరైతే ఉన్నారో తే వాళ్ళు అలా అన్వయం చేసుకోవాలి ఆ ఇతీని అన్వయం చేసే పద్ధతి ఏవం ప్రకారాహ యథోక్త వాళ్ళు యథార్థంగా పుట్టుటలేదు లేకపోతే అలా కాదు అలా కాదు ధర్మా ఏ జాయంతే ఇతి ఇతి అనే పదానికి అర్థం ఏమిటి ఇత్ అంటే ఏం ప్రకార బహువచనం కాదు ఏకవచనమే సంవృతికి విశేషం సంవృత్యా జాయతే సర్వం అని చెప్పారు సో ఈ విధమైన సంవృతి అజ్ఞానము ఇది ఏ ధర్మా జాయంతే ఇది ఈ జీవులు పుడుతున్నారు అనేది ఏది కలదో అది ఇతి సంవృతి ఇతి సంవృద్ధి అంటే ఏవం ప్రకార సంవృద్ధి ఇటువంటి లక్షణము కలిగిన సంవృతి ఎటువంటి లక్షణము యథోక్త ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినటువంటి సంవృతి ఆ సంవృతిని అజ్ఞానాన్ని ఇతి అనేది నిర్దేశిస్తూ ఉంటుంది నిర్దిష్యతే సంవృతి నిర్దిష్యతే ఇతి ఇతి శబ్దం చేత అజ్ఞానమే పాయింట్అవుట్ చేయబడుతోంది ఎందుకంటే ధర్మములు ధర్మ ఈ జీవులు పుట్టేరు అనేది అజ్ఞానం చేతనే ఆ విధమైన మీమాంస ఉంటుంది అందుతనే పుట్టుక మీద అంత పెద్ద వ్యవస్థ అంత పెద్ద హడావిడి చేసుకోవడం కూడా మంచిది కాదు ఎవరికి వాళ్ళు సాధకులు పుట్టుక గురించి అంత పెద్ద హడావిడి చేసుకోవడం మంచిది కాదు పుట్టుక అనేది నా స్వరూపంలో లేదు అని తెలుసుకుని ఆ దిశలో ఏమైనా బాగుంటుంది కానీ సో మీరు దేవుణ్ణి పూజించాలంటే పూజించండి ఛారిటీ చేయాలంటే చేయండి అంతేగాని దానికి దేవుణ్ణి పూజించటానికి దానం చేయటానికి వెనుక ఒక రాంగ్ నోషన్ బేసిస్గా పెట్టుకోవద్దు మొన్న చెప్పారు గాంధీ గారిని మీరు పెద్దవారు ఎప్పుడైనా ఇంకా మృత్యు వచ్చేస్తుంది ఎక్కువ కాలం జీవించాలి కాబట్టి రామనామం చేయండి అన్నారు ఆయన్ని అంటే ఆయన ఉన్నారు ఏమండవు ఈ రామనామం అంటే నాకు చాలా ప్రీతి చేస్తాను కూడా కానీ మీరు చెప్పిన ఆ హేతు హేతుభావం నాకు నచ్చలేదు సుమాండే అన్నారే కాబట్టి దానం ధర్మం చేయొద్దని కాదు నేను పుట్టాను కాబట్టి దానం ధర్మం చేస్తాను యూఆర్ మేకింగ్ ఏ హ్యూజ్ మిస్టేక్ డోంట్ డూ దట్ అని అభిప్రాయం ఓకే సంవృత్యైవ ధర్మాహజాయంతే అయ్యా ఈ ధర్మములు పుట్టడము అనేది సంవృతి చేతనే సిద్ధిస్తుంది అజ్ఞానం చేతనే ధర్మములు పుట్టు అంటే ఏ ధర్మా జాయంతే అంటే ఇతి ఏం ప్రకారా యథోక్త యా సంవృతి విద్య సయ ధర్మా జాయంతే ఇది సంవృతిని పట్టుకు వస్తుంది నతేతత్వత పరమార్థత జాయంతే సో ఆ ధర్మములన్నీ యథార్థంగా పుట్టేస్తున్నాయని మాత్రం మీరు అనుకోవద్దు ఎందుకంటే జీవ జీవుని యొక్క స్వరూపంలో యథార్థమైన పుట్టుక ఏమీ లేదు ఇప్పుడు ఈ తరంగం లేక తరంగం ఉంటుంది పుట్టింది అదిగో పుట్టేసింది వచ్చేస్తోంది ఇగో ఇక్కడ విరిగిపోయింది ప తరంగం జీవితం కథమైపోయింది అని మనం అనుకుంటాం అలా చూసి అనుకుంటాం వాస్తవంలో తరంగం అనేది ఏం లేదు అక్కడ సముద్రమే ఉంది ఆ సముద్రంలో ఉండే చలనమే నేను తరంగం భాంతిని కలిగిస్తూ ఉంటాను జీవభావం కూడా కేవలము దేహము మనస్సు ఇది నేను అనుకోవడం చేత నేను అనే పరిచ్ఛేద భావం నుంచి అలా వచ్చింది కాబట్టి నేను పరిచ్ఛందుడను కర్తను భోక్తను ఫ్రీ విల్లుగలవాడను దేవుడు వీళ్ళు వేరే ఉంది అని ఇలాగా ఈ స్టోరీలు ఇలా చెప్పుకుంటూ ఆరంభంలో బాగానే ఉంటాయి కానీ అదే పెర్మనెంట్గా పెట్టు కూర్చుంటే దాన్ని వేద అంటాం అనరు వీళ్ళు పెర్మనెంట్గా జీవుడు అయిపోతాడు అని చెప్పిన యూగోలెస్ ఎగ్జిస్టెన్స్ యు ఎగ్జిస్ట్ వితౌట్ ఈగో ట్రై యు ఎగ్జిస్ట్ వితౌట్ ఈగో ఛాయిస్ లెస్ యు నో వితౌట్ ఎ ఛాయిస్ నో విథౌట్ ఎాయిస్ అంటే రాగద్వేషాలు లేకుండా తెలుసుకోవడం సంభవము అహంకారము నేను పుట్టాను అనేటువంటి అహంకారము దేహాత్మభావము లేకుండగా మనుగడ సంభవము తవృత్యా జన్మాషాం ధర్మాం యథోక్తనా సరే మరి ఈ ధర్మములకు అజ్ఞానం చేత సంవృతి సంవృద్ధి చేత జన్మ అంటే విన్నానికి బాగుంది అజ్ఞానం చేత జన్మ అంటే అదేమిటో కొట్టొచ్చినట్టుంది సంవృత్యా జాగ్రత్త సవృద్ధి బౌద్ధుల యొక్క పదం విన్నానికి ఎంతో అందంగా ఏదో బాగుంది అన్నట్టుగా ఉంది కానీ సంవృద్ధి అంటే ఆవరణ అజ్ఞానము ఎనివే ఎత్పున తత్తు జన్మ ఆ జన్మ ఏ జన్మ ఆ సంవృత్యా అజ్ఞానం చేత భాషించిన జన్మ అంటే అర్థమేంటి పారమార్థికము కాని జన్మ యథార్థము కాని జన్మ సో ఈ జీవులకు పైన చెప్పిన జీవులకు ఆ జన్మ ఆ జన్మంటే అది యథార్థమైన జన్మ అనుకున్నారు యథార్థము కాని జన్మ సమృద్ధి వల్ల వచ్చినటువంటి జన్మ ఏదైతే ఆ జన్మ అది ఎటువంటి జన్మ అంటారు అది జన్మ మాయ చేత జన్మ ఇప్పుడు స్టేజ్ మీద మాయతో ఇంద్రజాలం చేసి వాడు ఏమేమో చూపిస్తాడు టోపీలోంచి పావురం పుట్టింది టోపీలోంచి పావురం పుట్టింది తర్వాత కోడిగుడ్డు తీసుకుంటాడు కోడిగుడ్డు చూపిస్తాడు అందరూ ఎవరో ఒకరిని పిలుస్తాడు మళ్ళీ ప్రూఫ్ వీడికి చోరుకా గవాహి చోరు అన్నట్టుగా వీడికి ఇంకొక ప్రూఫ్ వాళ్ళు ఇలా వాడి చేతికి ఇస్తాడు ఇది ఏమిటంటావు కోడిగుడ్డు అండి ఎప్పుడైనా కోడిగుడ్డు చూసేవాళ్ళు సార్ కోడిగుడ్డు నేను మళ్ళీ దానికి అంటే మనకి తెలియదు మనం ఎప్పుడూ కోడిగుడ్లు ముట్టుకోలేదు దాన్ని చూసేవాళ్ళకి తెలుస్తుంది అది ఇలా ఇలా ఏదో అంటే లోపల లిక్విడ్ యొక్క కథలికా అది కూడా ఉంటుంది అది నిమనంగా చేసి చూడు అంటే మీరు చూస్తారు లోపల ఏముంది ఆ ఉంది సమ్ లిక్విడ్ ఇస్తే సో ఇది కోడిగుడ్డే అంటే వాళ్ళు ఎందుకంటే కోడిగుడ్డులాగా ఏదో సంథింగ్ అని కాకుండా యథార్థమైన కోడిగుడ్డే ఓకే సో అదే పక్క ఇట్ ఈస్ అది గుడ్ డే ఏమి సందేహమే దాన్ని ఏం చేస్తాడో పెట్టిలో పెడతాడు పెట్టి దాని మీద రెండు చేతులు పెట్టి నేను ఈ గుడ్డుని పొదుగుతున్నాను గుడ్డు పొదుగుతే వస్తుంది కోడపెట్ట వస్తుంది కోడిపిల్ల వస్తుంది పొదుగుతున్నాను అంటాడు అని ఆ చేతిని ఇలా ఇలా తిప్పి తలుపు తీయగానే గుడ్డు ఉండదు కోడి పిల్ల బయటకు వస్తుంది మాయ జన్మ అవునండి ఆ గుడ్డులోంచి వీడులా చేతులు పెట్టేస్తే అర నిమిషంలో కోడికల్లో పుట్టేసింది అని ఆడియన్స్ అంతా మహా అబ్బా చెప్పట్టుకుంటే